తిహవాణేరాజన్ బ్రహ్మస్ శ్రీమహాగిపతార శంకరాచార్యమ్యమాన్చార్యపర్యంతా వందే గురు పరంపరా యం నమస్కృత్యరం చేరస్ నలభై ఎనిమిది చూడాలి ఓకే అవకాశం ఉండేది అడితే ఉంది అందాము శ్లోకం అందాము యోగస్థు కర్మాణి సంగం చర్ధనుజయా సిద్ధూ సమత్వ ఉచ్యీనికవత ప్రయక్ కర్తవ్యం ఇది ఫల ప్రయుక్ కర్తవ్యం కర్మ కథం తది కర్తవ్యం తే సో కర్మ చేసేప్పుడు కర్మకి ప్రేరణ ఉండాలి ప్రేరణ ఉంటుంది కదా ఆ ప్రేరణ విషయంలో మనం ఇక్కడ మీమాంస విచారం చేసుకున్నాం కర్మ ఏది చేయాలని విచారం కాదు కర్మ ఏది చేయాలని మీరు అది గీత ఆ మాట చెప్పాలి కర్మ ఏది చేయాలంటే అందరికీ ఒకే రకంగా ఉండదు ఎవరి సందర్భాన్ని బట్టి వాళ్ళకి ఉంటుంది ఇప్పుడు బ్రహ్మచారం వాళ్ళు కర్మ ఏం చేయాలంటే ఏదో ఉంటున్నారు పుష్పం చదువుకోవడం లేకపోతే పాఠం చదువుకోవడం గురు సుష్ఫలు అందులో ఏవో ఉంటాయి గృహస్థి దగ్గరికి వచ్చే ముందు పరిస్థితి మారిపోతుంది కాబట్టి కర్మ ఏం చేయాలన్నది కాదు వాట్ యు డూ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ హౌ యు డూ ఈజ్ ఇంపార్టెంట్ సో ఎనీవే సో కర్మని చేసేప్పుడు ఫలప్రయుక్తైన ఫలము చేత ప్రేరితుడై ఆ ఫలము యొక్క ప్రేరణ చేత చేయకూడదు మరి ఎలా చేయాలి ఫలం యొక్క ప్రయాణం చేయకపోతే ఇంకెలా చేస్తూ ఉన్నది అనే ఒక ప్రశ్న ఒకటి ఇస్తుంది ఆ ప్రశ్న ఎందుకు పుడుతుందంటే మనం జీవించుకున్నంతకాలం కర్మని ఫలప్రేరణతో చేస్తూ ఉంటాం సో చాలా తరచుగా ప్రాయశ అలాగే ఉంటుంది ఫలప్రేరణ లేకుండా కర్మలను చేసే సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి కాబట్టి ఫలప్రేరణ లేకపోతే కర్మ ఏంట అని కొంతమంది రెడిక్యూ కూడా చేస్తారు ఫలం కోసం కాబట్టి ఇంక దేనికోసం చేయటం అని అలా రెడిక్యూలు సందర్భాలు కూడా మీకు కనపడతాయి సో ఎనివే అటువంటి ప్రశ్న ఉపయోగించే అవకాశం ఉంది కనుక ఆ ప్రశ్నని సమాధానంగా ఈ శ్లోకం వస్తోంది ఇత్యు అందాము యోగస్థస్ కర్మాణి సంగం తత్వాధంజ సిద్ధ్యసిద్ధ్యో సమో సమత ఇష్యోగస్థరు కర్మా సంగం తనంజయ సిద్ధ్యసిద్ధ్యో సము భూపా సో అర్థ ప్రతిపదార్థం ఒకసారి చెప్పేసేద్దాము ధనంజయ కర్మాణ కర్మలను సంగము సంగమును ఎక్వా విడిచిపెట్టి కురు చేయును సిద్ధ్య సిద్ధ్యో సిద్ధి అసిద్ధులందు సమ సముడుగా భూ ఉంటూ యోగస్థ యోగమునందున్న వాడవై కురు చే సమత్వం సమముగా ఉండుతే యోగ యోగము అని ఉచ్యత చెప్పబడుతున్నది ఇది చాలా గొప్ప శ్లోకం అండి స్వహే ధనంజయ అని సంబోధన అర్జునుడికి ధనంజీయుడు అని పేరు ఎందుకంటే ధనమును జీవించినవాడు అంటే ధంరాజు గారు ఒకసారి యాగం అని చేద్దాం అనుకున్నారు పెద్ద విజ్ఞం అటు చేయాలనుకున్నారు చేయాలనుకుంటే దానికి చాలా ఖర్చు ఖజానాలో సొమ్ము తీసు ఖజానాలో సొమ్ముతో ఖర్చు చేయదు ఇప్పుడు దేవు ప్రభుత్వం సొమ్ముతో తిరుపతి వెళ్ళి దేవదర్శనం చేసుకురావడం తప్పదు అలా చేయకూడదు ఖజానాలో సొమ్ము ప్రజల కోసం వాడాలి కానీ ఆయన యజ్ఞం చేయదలుచుకుంటే ఖజానాలో సొమ్ము వాడే హక్కు ఆయనకేముంది అంటే ఆయన కృష్ణుని అడుగుతాడు ఏ కృష్ణ యజ్ఞం చేయాలనుకున్నానో డబ్బు నేను ఇబ్బంది పడుతున్నాను దానికే మా వారి అర్జునుడిని పరణవడానికి పంపించండి అక్కడ కొంత సామంతరాజు కొంత వేషాలు వేస్తున్నాడు విప్లవ ఇది ఏది అంటున్నాడు లాగా సో కేసీఆర్ కాదు ఓన్లీ సంథింగ్ వ్యతిరేక సెపరేట్ ఆ చక్రవర్తికి దూరంగా వెళ్ళిపోవాలనే ధోరణిలో మాట్లాడుతున్నాడు అలా ఉండకూడదు వెళ్ళి అర్జునుని ఆయన దగ్గరికి పంపించి కప్పను కట్టడం మానేశాడు కొంతకాలం నుంచేమో వాళ్ళు చెప్పట వాళ్ళి ఆ కప్పమో దాని పెనాల్టీ కూడా అన్నీ ఆ కప్పమేమో ఖజ్యానాలు కట్టేసి ఆ పెనాల్టీ డబ్బులతోటి వాడి సంపదను లాక్కొచ్చి దాంతో యజ్ఞం చేయమని కృష్ణుడికి రాస్తాడు ఈ అర్జునుడు వెళ్ళి అప్ప మూడు మాసాల యాత్ర యుద్ధం ప్రకటి జయించుకుంటే కాస్తారు అప్పుడు అర్జునుడి రేమరావు గారు అంటే ధనం జయా అని సంవత్సరం ధనాన్ని జయించుకొచ్చారు కాబట్టి అది ఆ పేరు ఆయనకు స్థిరపడింది శ్రీకృష్ణుడు పేరు ఎందుకు అంటున్నాడంటే ఒక అధ్యాత్మ సాధన చేసుకునేవాడు కూడా తనకు కావలసిన సంపదని ధనాన్ని సంపాదించుకోవాలి జయించాలి విద్యార్థికి ధనం పుస్తకాలు నోట్సు దానికి సంబంధించిన పేర సన్న ఏరియా అంటారు చూడండి అదంతా చేసుకోవాలి ఇప్పుడు నా ఇద్దరికి ఒకరోజు వచ్చాడు స్వామీజీ ఇవే ఇది తెలియట్లేదు చెప్పండి లేదో తెలియకపోతే వచ్చాడు చెప్పండి అని పుస్తకా ఎదురకుండా పెట్టాడు పెట్టే కాక్రమం తీసుకుని అంటే పెన్నలేదు వాడు ఇది ఇది వాడు ఏం విద్యార్థి నేను అదే కోప్పపడ్డాను తెన్ను చెన్న సరిగ్గా లేకపోతే నువ్వేం కానీ ఇప్పుడే లేదని అంటారు ఇప్పుడే లేదని అంటే అసలు వాడి దగ్గర దోషం ఉన్నదంటే స్థేర్తం ఒకటి ఉండాలి విద్యార్థి మ్యాథమెటిక్స్ స్టూడెంట్ ఎలా ఉండాలో లక్షణం లేదు సో ఆ విధంగా కావలసిన సాధన సంపదని మనం ప్రోగు చేసుకోవాలి సాధన సంపద దాన్ని సంపాదించుకోవాలి అర్జునుడి దగ్గర లక్షణం ఉన్నది అంతేతనే వనవాస సమయంలో కూడా తపస్సు చేసేదే కానీ నిద్రపోతే కూర్చోలేదు భీవులాగా వీళ్ళని వాళ్ళని తిట్టుకుంటూ కూర్చోలేదు సో చక్కగా వెళ్ళి తపస్సు చేసుకుని మహాదేవుణ్ణి సంతోషపెట్టి పశుపథాస్త్రమం నిద్రమట్టవచ్చారు సో ఆ విధంగా ఆ లక్షణం ఉంది హే ధనంజయ కర్మాణికురు కర్మల్ని మానేమంటలేదు కర్మాణికురు పైగా కర్మకురువు కూడా కాదు కర్మాణికురు అనేకములైన కర్మలను బహువచనం ఎన్ని కర్మలను చేయాలో అన్ని కానీ ఎలా చేయాలి యోగ సహాకురు యోగమునందు ఉన్నవాడు అవై అంటే యోగము అనే సింహాసనం మీద ఉండి శిష్టతి దాని మీద అధిష్ఠించి ఉండుత సో యోగ సింహాసనాన్ని అధిష్ఠించి తమ చేయి ఇప్పుడు కూడా స్వామి వివేకానంద దీన్ని ఏమని ప్రతిపాదించి చాలా బాగా ప్రతిపాదిస్తారు ఆయన ఆయన అంటాడు వివేకానంద కర్మయోగ ఇది మాస్టర్ ఫైట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఇట్ క్యాప్చర్ ద స్పిరిట్ ఆఫ్ శ్రీకృష్ణ స్పీచింగ్ సో ఆయన అంటాడు వర్కింగ్ లైట్ ఏ స్లేవ్ అండ్ వర్కింగ్ ల మాస్టర్ అని రెండు ఉంటాయంట ఇద్దరూ కర్మ చేసే వాళ్ళే స్లేవ్ లాగా కర్మ చేసేవాడు ఒకడైతే మాస్టర్ లాగా కర్మ చేసేవాడు ఒకడై సో స్లేవ్ లాగా కర్మ చేయడం అంటే ఏమిటి ఫల ప్రేరితుడై పొద్దు ఫలాకాంక్ష నాకేమిటి లాభం ఏమిటి నాకు వచ్చి ఫలం ముందు ఫలాన్ని ఫిక్స్ చేసుకుని ఆ ఫలాన్ని ఆ ఫలాన్ని పొందుట కొరకై వీడు కర్మని చేస్తూ ఉంటాడు అంటే అర్థం ఏంటి పరములకు బానిసయ్యే వీడు కర్మని చేస్తాడు అలా కాకుండా మాస్టర్ లాగా కర్మ చేయడం అంటే ఏమిటి ఐ ఎంజాయ్ యాక్షన్ ఇది కర్తవ్యము ధర్మము ఇది నేను చేయదగది ఇది నేను చేస్తాను ఫలంతో నాకు సంబంధం లేదు ఫలం ఈశ్వరాధీనం అనేటువంటి ఆ ఫలాకాంక్ష లేకుండా ప్రశ్న ఫలప్రశ్న లేకుండా ప్రయోజన రహితంగా చేస్తాడని కాదు స్వప్రయోజనమైన పనే చేస్తాడు కానీ ఫలకృష్ట లేకుండా చేస్తాడు ఇప్పుడు టీచర్ పాఠం చెప్తున్నాడు అనుకోండి పాఠం చెప్పేప్పుడు మనకి జీతం వస్తుందని జీతం వచ్చేసుకుంటూ పాఠం చెప్తే వాడు ఏం చెప్తాడు పాఠం వాడు వల్ల ఏముంటుంది ఈ విద్యార్థులందరూ కూడా క్షేమంగా పైకొస్తారు మనం ఇది ఒక పవిత్రమైన వృత్తి పాఠం చెప్పడము అంటే జ్ఞానదానము అన్నిటికంటే గొప్పది ఇది పవిత్రి కన్ఫర్మేషన్ ది ప్రౌడ్ ఆఫ్ ఫీల్స్ ద ప్రొఫెషన్ ఏదో వదకలైన మడి పొంతుల్లోనే తాగుతుంది చాలా తప్పది ఆ సామెత వచ్చిందంటే సమాజంలో ఉండే ఒక కాలుష్యంలో వచ్చినటువంటి సామెత బతకలేక బడి పడుతుంది చాలా తప్పది ప్రైమరీ స్కూల్ నేను కెనడాలోను యుఎస్ లోను ప్రైమరీ స్కూల్ టీచర్స్ ని కలిసాను వాడు సూటు బూట్లు వేసుకుని ఉంటాడు ఈ డెవెన్ ఇన్ఫీరియర్ టు యూనివర్సిటీ ఇన్ఫాక్ట్ గవర్నమెంట్ గివ్స్ మోర్ ఇంపార్టెన్స్ టు దీ స్క ఈ ప్రైమరీ స్కూల్ ప్రొఫెసర్ టీచర్ ఉంటాడే దాన్ని కూడా ప్రొఫెసర్ అనే అంటారు వాళ్ళు అంత పైగా వాళ్ళకి తక్కని జీతం ఇస్తారు వాడికి ఈ యూనివర్సిటీ ప్రొఫెసర్ కు ఉండే రెస్పాన్సిబిలిటీస్ తక్కువ ఉంటాయి యూనివర్సిటీ ప్రొఫెసర్ కొంత రిసెర్చ్ చేసి ఎస్ టు ప్రూవ్ హిజ్ వర్త్ అనే ఇయర్లీ బేసిస్ లేదా ఈ ప్రైమరీ స్కూల్ టీచర్ కి ఈ మీట్ ప్రూవ్ వాట్ ఈజ్ డేట్ టు ప్రూవ్ ఎస్ట్ ప్రిపేర్ స్టూడెంట్స్ అంటే ఐదో తరగతి పిల్లలు ఆరో తరగతి పిల్లలు వాళ్ళు ఉంటారు లేడీస్ అండ్ జెంట్స్ చాలా టీచర్లు బాగా పనిచేస్తూ ఉంటారు they are well paid the well respected walu kuda samantha paamu kuda kala confident ga untaru this is the situation where primary education is weak akada primary education chala so weak ga untu because of that teachers overall system alla untundi discipline em undadu you know, whatever whereas madu primary education is strong but still teachers they don't feel that uh, pride feel kind ఆ ప్రొఫెషనల్ లో ఆ మర్యాద గౌరవం ఫీల్ కాదు ఎందుకంటే ఎంతసేపు వీడి ఎక్కువ సంపాదిస్తున్నాడు వాడి ఎక్కువ సంపాదిస్తున్నాడు అని ఈ సంపాదన దృష్ట్యా కానీ దాంతో ఎవరైపోయింది ఫలతృష్ణ ఎప్పుడైతే పిక్చర్లోకి వచ్చేసిందో వాడి కర్మను వాడు ఎంజాయ్ చేయలేదు అంతేకాటం చెప్పమంటే నియర్తంగా ఉంటాడు రాడు కాలేజీకి రాడు తొమ్మిది పదింటికి కాలేజీ అంటే పదిన్నరకు వస్తాడు పక్క ఊళ్ళో ఉంటాడు వెళ్ళి ఆ ఊళ్ళో ఇప్పుడు ఏదైనా ఒక టౌన్లో ఇప్పుడు సంగారెడ్డిలో టీచర్గా పనిచేస్తున్నాను కొన్ని నెచ్చ పెద్దగాను అబిల్స్లో ఉంటాడు మకాన్ అబిల్స్లో ఫ్లాట్లో ఉంటాడు సంగారెడ్డి వెళ్ళి నా పదింటికి కాలేజీ అయితే పదటికి చేరుకుంటాడు నాలుగు గంటలకు వెళ్ళి పెరుగుతుంది చెప్పాలి ఏం పార్టెన్స్ ఉంటుంది సో ఎనీవే గవర్నమెంట్ ఒక రూల్ పెట్టింది మీరు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారో అక్కడే మకాన్ పెట్టాలి వీళ్ళు స్ట్రైక్ నోటీస్ ఇచ్చారు ఆ రూల్కి ఎగరెస్ లేని అదేం ఇవ్వరదని స్ట్రైక్ నోటీస్ వచ్చింది ఏదో చేస్తూ ఉంటాం వాటెవర్ కాబట్టి ఎవరికి ప్రొఫెషన్ మీద ఆ కర్మను ఎంగేజ్ చేసే పరిస్థితి లేదు ఎంతసేపు పద ప్రశ్నే ఈ పొలిటీషియన్ పొలిటికల్ ఫిలాసఫీ కూడా అలాగే తయారైంది పొలిటికల్ ఫిలాసఫీ ఎవరిని ఇన్స్పైర్ చేసే పరిస్థితి లేదు ఎవరు ఇన్స్పైర్ చేస్తాం ఇన్స్పైర్ చేయాలంటే ఏ స్థాయి ఇన్స్పైర్ చేయగలతో మీరు ఆలోచించడం గాంధీ గారో జయప్రకాష్ నారాయణో లాల్ బహదూర్ శాస్త్రి అలాగంటే ఒక ప్రశ్న ఒక జైంట్ లైక్ పర్సనాలిటీ ఉంటే మన ఇన్స్పైర్ అయిన సమాజాన్ని ఇన్స్పైర్ చేస్తున్నారు వీళ్ళు దీస్ ఫ్యూని లిటిల్ గైడ్స్ అధికారము దర్పము డబ్బు సంపాదన కరెక్ట్ ఫెలోస్ కోర్ టు ది కోర్ దీస్ పీపుల్ ఆర్ కరెక్ట్ వాడికి ఒక విషయం లేదు లేదు వీళ్ళు ఎవరిని ఇన్స్పైర్ చేస్తారు రౌడీలను ఇన్స్పైర్ చేయడానికి ఎందుకు పనికిదారు రౌడీలను కూడా ఎలా ఇన్స్పైర్ చేస్తారు వాళ్ళకి డబ్బులు ముడుపులు ఇచ్చి ఇన్స్పైర్ వీళ్ళు అంతకంటే ఇన్స్పిరేషన్ ఉండేది వాట్ ఎవర్ సో సమాజంలో ఆ కర్మ కర్మ ఈ వినోద భావయ గారు ఉన్నారు భగవద్గీత పుట్టిన సమాజమేనా ఇది అని పాప ఆయన వాపోయాడు ఎందుకంటే ఆ కర్మఫలమునందు తృష్ణ తప్ప కర్మను ఎంజాయ్ చేసే పరిస్థితి కనపడదు కానీ మొత్తం మీద ఇంకా అక్కడక్కడక్కడక్కడ ఆ కర్మను ఎంజాయ్ చేసే మహాత్ములు ఉంటారు కాబట్టి కర్మఫల ప్రేరణ అది ప్రధానం కాకూడదు కర్మ ఎందుండే ఆనందాన్ని ఆస్వాదించట సో యోగమో అనే దానికే యోగమో అని పేరు యోగశుద్ధ నిర్వచనం కూడా చెప్పబోతున్నారు యోగమో అనే సింహాసనం కర్మలను చెయ్యి కర్మలను మానేమంటాం లేదు కర్మలను చేయమనేది పేరు ఒక కర్మ కాదు రెండు కర్మలు కాదు అనేక కర్మలను చెయ్యి కానీ సంగం చెక్ ధనం చేయ సంగమును విడిచిపెట్టి కర్మలను చేయాలి సంగము ఆసక్తి ఆసక్తిని విడిచిపెట్టి కర్మలను చేయాలి ఆసక్తితో మీకు నేను చెప్తాను తర్వాత సమంగాంతో కర్మలను చెయ్యి ఆ సమత్వము అనే లక్షణాన్ని నీవు నెలకొల్పుకుంటూ నీలో నీవు ఆ లక్షణాన్ని పెంచుకుంటూ ఆ సమత్వము స్థితిని సంపాదించుకుని కర్మలను చేయి ఏమిటా సమత్వము అంటే చిత్త భూమిక ఎందు సమత్వం సమత్వము అన్నది సమత్వం ఉండదు సిద్ధి అతిథ్యో సమోభోత్వ ఇప్పుడు కర్మ సిద్ధించిందనుకోండి ఫలం వచ్చిందనుకోండి అది ఒక పరిస్థితి బాహ్య పరిస్థితి ఫలం రాలేదనుకోండి అది ఇంకో పరిస్థితి రెండు బాహ్య పరిస్థితులు ఈ రెండు బాహ్య పరిస్థితుల ఎందు కూడా సమత్వాన్ని కలిగి ఉండాలి సమత్వం ఎక్కడ బాహ్య పరిస్థితుల్లో సమత్వం ఉండదు ఎందుకంటే దాని డిఫరెంట్ కదా వారి సిద్ధి ఏదరి సిద్ధి దేర్ అపోజిట్ కాబట్టి సమత్వం ఎక్కడ ఉండాలి వీడి బుద్ధి నందు చిత్త భూమి అంట చిత్తభూమి ఎందు సమత్వం ఉండాలి చూసి ఇంద్రియంలో సమత్వం ఉండదు ఎందుకంటే కన్ను చూసేప్పుడు సిద్ధి ఉంటే సిద్ధిని చూస్తుంది అసిద్ధి ఉంటే అసిద్ధిని చూస్తుంది మనస్సు గ్రహించేప్పుడు సిద్ధి ఉంటే సిద్ధ్యాకారాన్ని పొందుతుంది అసిద్ధి ఉంటే అసిద్ధి ఆకారాన్ని పొందుతుంది మనస్సు కానీ ఫైనల్లీ బుద్ధిందు సారథ్యం విద్ధి జీవితాన్ని నడిపించేది బుద్ధి అంటే మీ వివేకము మీ అవగాహన మీ విషన్ ఏదైతే ఉందో అది జీవితాన్ని నడిపిస్తుంది సో బుద్ధి అంటే మీ యొక్క ఆ జ్ఞానము లెవెల్లో నాలెడ్జ్ లెవెల్లో మీ యొక్క అవగాహన స్థాయిలో మీకు యోగము ఉండాలి అందుకనే బుద్ధి యోగము ఉంటుంది బుద్ధి అంటే ది లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ విస్డమ్ సో ఆ లెవెల్లో మీకు సమర్వము ఉండాలి అంటే ఏంటి सिद्धि असी रे न स्वीकों अनेकर्ष खर्ष कल अब मनो सि संबंध आक असी की संबंधी आकार कल वाट प्रभाव चारा अल्पवा उद्धि क्लास में उसी कलते कोसाह सहज का मनि रेस्पास्क्टेट మనస్సుగా ఉండదన్నమాట ఆ ఇమోషనల్ లెవెల్లో రెస్పాన్సిబిలియేట్ కాదు ఇమోషన్స్ కి అతీతంగా నాలెడ్జీ లెవెల్లో సమత్వం ఉంటుంది సో సిద్ధి అశుద్ది రెండు కూడా ఈశ్వరాధీనములు రెండూ కూడా ఒక స్థాయిలో మిథ్య ఇంకొక స్థాయిలో ఈశ్వరాధీనములు కాబట్టి దెర్ ఈజ్ అయ్యర్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ థింగ్స్ సో టుడేస్ ఫెయిల్యూర్ మేబీ ద బిగినింగ్ ఆఫ్ ఎ హయ్యర్ సో వీ లాస్ట్ ది బ్యాటిల్ but we may win the war on the church harakamaina a vivekam lekapothe ellalu payikostaru we last battle but we will win the war on church so immediately we it is a setback but higher purpose will be served let us proceed and do what do am and a harakamaina ashita prajna lakshanam annataru that is steadfast wisdom ashtamlo undadamu dali pere yogamu సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వ సమత్వం యోగ ఉచ్యతే యోగమనే సింహాసనం మీద కూర్చోమన్నారు కదా ఏ విధా సింహాసనము ఈ బుద్ధి ఉండే సమత్వానికే యోగము అని పేరు దానికి యోగమని పేరు ఎందుకు వచ్చిందంటే ఇంతకు ముందు శ్లోకం చెప్పారు సమదుఃఖ సుఖం ధీరం శ్లోకా యోధినం వ్యథయంతేతేషం పురుషర్ష సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే ప్రతిపాదనము చాలా లో చాలా విలక్షణమైన ప్రతిపాదన మోక్షము ఎలా వస్తుంది అదే అక్కడ టాపిక్ మోక్షం ఎలా వస్తుందంటే సాధారణంగా ఎలా చెప్తారు నువ్వు పూజలు చేసుకో లేకపోతే వరకాలు చేసుకో ధ్యానాలు ధర్మాలు చేసుకో తపస్సు చేసుకో తీర్థయాత్రలు చేసుకో మోక్షం వస్తుందని ఒకటి చెప్తాను లేకపోతే నువ్వు ఉపాసనలు చేయి పెద్ద పెద్ద చేస్తే మోక్షం వస్తుందని ఇంకొకటి చెప్తాను కానీ వేదాంతం దగ్గరికి వచ్చేప్పటికి స్వరూపము అపూర్ణము అని తెలుసుకో అని మనం చెప్తాం శ్రీకృష్ణుడు అది కూడా కాకుండగా ఇంకొక అడుగు ముందుకు వేసి తన స్వరూపము పూర్ణము అని తెలుసుకోవడం పూర్ణత్వము యొక్క లక్షణం మనం చూడబోతున్నాం ఎదురు కూడా పూర్ణత్వము యొక్క లక్షణం ఏంటంటే ఇప్పుడు పూర్ణము ఇప్పుడు ఇన్ఫినిటీ అంటే పూర్ణం పూర్ణం అంటే ఇన్ఫినిటీ మ్యాథమెటిక్స్ పరిభాషలో సో పూర్ణము ప్లస్ పది ఎంత పూర్ణము పూర్ణము మైనస్ ఇరవై ఎంత అది పూర్ణత్వం యొక్క లక్షణం పూర్ణత్వం యొక్క లక్షణం ఏంటంటే ఎడిషన్స్ అండ్ డిస్టర్బ్ ఇట్ అది పూర్ణత్వం సపోజ్ మీరు సమదుఖ సుఖం మీరు సుఖ దుఃఖములు రెండింటి ఎందుకు సుఖ దుఃఖములన్నా సిద్ధి అసిద్ధులనా సిద్ధి కలుస్పాన్స్ టు సుఖం అసిద్ధి కలుస్పాండ్స్ టు దుఃఖం ఈ ద్వంద్వములు ఎందు మీరు సమంగా ఉన్నారు అంటే అర్థం ఏంటి మీరు పూర్ణంగా ఉన్నారు సముద్రంలో వర్షం పడితే సముద్రం పైకి పొంగి రాదు నదిలాలే అయితే ఒక చెరువులాలే వర్షం పడలేదనుకోండి అడుక్కుపోదు రెండు సందర్భాల్లోనూ పూర్ణంగా ఉంటుంది అదేవిధంగా వీడు సుఖ దుఃఖాల్లో పూర్ణంగా ఎప్పుడైతే సమంగా ఎప్పుడైతే ఉంటాడో వీడు ఆల్రెడీ హీస్ మేనిఫెస్టింగ్ హిజ్ ఇన్ఫినిటీ ఆ పూర్ణత్వాన్ని వీడు మేనిఫెస్ట్ చేస్తున్నాడు సో రాజకుమారుడు Kana Rajkumar shthiti ni kandhali ni Allah kandhali He has to behave like a prince Prince like a behave cheshte Kana karnaha our status ni what manifests chesne taout ni We do poor nudu Kana hangat ni We do abhavala nukhe chukwal in jayal ni Poor nudu Allah behave cheshte Toda Allah behave cheshte So you express your reality Means your, your essential nature ni you express chesne taout Manifest chajda on Tarsanna అలా ఎప్పుడైతే ఎక్స్ప్రెస్ చేస్తారో అప్పుడు ఏమవుతుందంటే మీకు స్లోగా యు కమ్ టు నో ఆఫ్ యువర్ ట్రూ నేచర్ ఈ ఫేక్ హిల్ యు మేక్ ఇట్ అన్నట్టుగా బిహేవ్ లైక్ పూర్ణ సో సపోజ్ దాన గుణాన్ని అలవరుచుకోవాలనుకోండి ఎలా అలవరుచుకుంటారు ఒక గొప్ప దాత ఎలా బిహేవ్ చేస్తాడో అలా బిహేవ్ చేయండి ఓసారిది అలా బిహేవ్ చేయండి ఓసారి దాతలాగా బిహేవ్ చేయండి చూద్దాం ఏమవుతుంది మీ ఆర్తి పార్టీ ఏహే అయిపోవడం అన్నీ అక్కడే ఉంటాయి ఫర్ అేంజ్ బిహేవ్ అయితే వెరీ జనరల్ పర్సన్ లాగా బిహేవ్ చేసి చూడండి దాంతో మీకేమవుతుందంటే ఒక ఆనందాన్ని మీరు డిస్కవర్ చేయగలుగుతారు సో ఎవరో ఒక రూపాయలు ఇద్దాం అనుకున్నాడు వ్యక్తున్నారు ఇక్కడ పది రూపాయలు తీశాడు తీసి చూస్తున్నాడు ఇటువంటి ఎవరు చూస్తున్నారన్న చిల్లర కోసం చల అది చిల్లరైనాయా ఇవ్వండి చిల్లర అది ఇవండి అది లాదే పోయా ఇది ఇంక చెల్లని ఏమిటండి ఈ రోజుల్లో పది రూపాయలకి చెల్లన ఏమిటి అది అది ఇవ్వన్నా ఇవ్వండి అన్న కేళ్ళు భోజనం చేయ పది రూపాయలు భోజనం హోటల్లో భోజనం ఉంటుంది చిన్న చిన్న కాటల్స్ లో పది రూపాయలకి భోజనం దొరుకుతుంది పోయి భోజన చేయాలి ఎండలో మరి దొరుకుతావు పది రూపాయలు తీసుకుని భోజనంటే ఈయన ఆయన చేతిలో పది రూపాయలు పెట్టాడు వాడికి చక్కగా భోజనం చేసి ఎక్కడో రోడ్డు ఫుట్పాత్ మీద నీళ్ళలో పడుకున్న రెండు గంటలు ఎందుకంటే వాడికి కొంత రెస్క్ వస్తుంది కదా నాలుగు గంటలో రెండు గంటలో ముష్టితే వచ్చి సొమ్మిదో ఇనే ఇచ్చాడు కదా మూడవ సో గివిట్ లైక్ దా అలా ఒకసారి ఇచ్చారనుకోండి అప్పుడేమవుతుందంటే ఇవ్వచ్చు పర్వాలేదు అనేది మీ అంతటి మీకే అనుభవానికి వస్తుంది ఆ వన్ హ్యాఫ్ టు ఎక్స్ప్రెస్ అదేవిధంగా సమదు సుఖం సో మీకు ది పెయిన్ హాఫ్ వే ది ఫెయిల్యూర్ హాఫ్ వే అప్పుడేమవుతుందంటే మీకు సమత్వం వచ్చేస్తుంది ఎప్పుడైతే సమత్వం వచ్చేసిందో మీలో ఉండే పూర్ణత్వాన్ని ప్రకటించుకునే అవకాశం లభిస్తుంది దాని పేరే మోక్షము అదే అధ్యయతమ యోగం అనేది యోగం అంటే పూర్ణత్వానికే ఈశ్వరుడు అని పేరు సో ఆ పూర్ణత్వం పూర్ణ చైతన్యం కలదో దానితోటి మీరు సమావేశాన్ని పొందుతారు దానితోటి మీరు సంయోగాన్ని పొందుతారు కలయిక సో యు కమ్యూనియం అయిపోతుంది కాబట్టి పూర్ణ ఆత్మ పూర్ణ రూపంగా హృదయంలో ఉన్న మీరు పొందే ఉపాయానికి యోగము అని పేరు కాబట్టి ఇప్పుడు ఈ రాగద్వేషములు ఈ ద్వంద్వముల బంద్ బందీలో మనం ఉండడం చేతనే దాన్ని పొందలేకపోతున్నాం ఎప్పుడైతే మీరు ఆ తమత్వాన్ని డెవలప్ చేస్తారో మనస్సు బుద్ధి లెవెల్లో బస్ యూ ఆర్ రెడీ ఫర్ ది మోక్షం రెడీ ఫర్ ది ఆత్మ సాక్షాత్కారానికి మీరు సంసిద్ధులే ఉన్నారు కాబట్టి ఆ తమత్వానికి యోగము అని పేరు వచ్చింది అది అందుకోసం నేను ఈ కథంతో చెప్పాను అక్కడ శ్రీకృష్ణుడు చెప్పింది ఏమిటంటే నీవు సుఖదుఖముల ఎడల సమత్వ బుద్ధిని కలిగి ఉంటే మీకు మోక్షం వస్తుంది అమృత ఇది ఎలా ఉంది చూడండి మీరు ఎవరైనా అడిగి దాన్ని మోక్షం ఎలా వస్తుందని ఇప్పుడు ఈ అమర్నాథ్ యాత్ర ఆర్గనైజ్ చేస్తారు వాళ్ళని అడగండి మోక్షం ఎలా వస్తుందని మాతో పాటు అమర్నాథ్ వస్తే మోక్షం వస్తుందండి కూడా దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు ఎన్కరేజ్ పీపుల్ అదే సపోజ్ మానవ సరోవర యాత్ర ఆర్గనైజ్ చేస్తున్నవాడు ఏమని చెప్తాడు మాతో పాటు మానవ సరోవరం వస్తే మోక్షం వస్తుంది నా దగ్గరికి వచ్చి మహాత్మ మోక్షం ఎలాగా అని అడిగారు ఒక ఆయన అడిగారు అడితే నేపారు సాయంకాలం సిక్స్ అయినప్పటికీ ఉండండి నీకు మోక్షం వచ్చింది నేను చెప్తాను ఎవరు చెప్పింది కాబట్టి శ్రీకృష్ణుడు ఏమని చెప్పాడంటే శ్రీకృష్ణుడు ఇప్పుడు ఆయన చెప్పింది ఆయన చెప్పాడు చాలా విలక్షణంగా చెప్పాడు ఆయన ఏమన్నాడంటే నువ్వు సుఖ దుఃఖములను సమంగా స్వీకరించు ఈ ద్వంద్వాలకు అతీతంగా ఉండూ ఉండు ఆ బుద్ధి లెవెల్లో అలా క్లీన్ గా పెట్టుకో నీకు మోక్షం వస్తుంది ఎందుకంటే మోక్షం కొత్తగా రానక్కర్లా మోక్షం మీ స్వరూపము ఆ సంగతి మేము తెలుసుకో అబ్బా ఏమీ సరళమైన సమాచారం ఉంది అంచేతనే ఆ సమత్వానికి యోగము సమత్వం యోగ దుయ్యతే భాష్యం యోగస్థ ఇది యోగస్థస్థరు కర్మాణి కేవలం ఈశ్వరారాధనార్థం ఆ విధంగా కర్మ చేయటం చాలా కష్టం ఏ కర్మ చేసినా అది ఈశ్వరుని యొక్క ఆరాధనగా చేయాల్సి ఇప్పుడు మీరు మీ స్వధర్మాన్ని మీరు చేస్తున్నారనుకోండి అది ఈశ్వరారాధన అయిపోతుంది మీరు ఒకే నిద్ర వేస్తారు ఎందుకు నిద్రలే అసలు పడుకోవడం ఎందుకు పడుకుంటారో తెలుసుకోండి పడుక్కోవడం కూడా ఈశ్వరారాధన అయిపోతుంది ఎందుకంటే పడుకోవడం ఎందుకు అంటే చంద్రాలేకి మన కర్తవ్యాన్ని మనం చేయటం కోసం పడుకుంటాం ఉత్తిష్ట నరశాబ్దుల కర్తవ్యం దైవమానం విశ్వామిత్రుడు రాముడితో చెప్తాడు కౌశల్యాసు ప్రజారామా పూర్వసంధ్యా ప్రవర్తతే అంత అదం అనుకుంటున్నావా మీ అమ్మ ఒళ్ళు ఉన్నట్టుగా బిహేవ్ చేస్తానేది గత పైసే కౌసల్యా సుప్రజారామ సో కౌసల్య సద గొప్ప పుణ్యాత్మరాలు నీ వంటి కుమారుణ్ణి కాన్నందుకు ఎప్పుడు నీ కర్తవ్యాన్ని నువ్వు చేస్తే కౌసల్యా సుప్రజారామ పూర్వసంధ్యా ప్రవర్తతే మై గుడ్నెస్ ద సన్ ఈజ్ రైజింగ్ ఆల్రెడీ అండ్ యూఆర్ లైన్ దా ఉష్ట కర్తవ్యం దైవమాన్ కాబట్టి పడుకోవడం ఎందుకంటే వీళ్ళు రియల్లీ ప్రాక్టీస్ తీసు పడుక్కోవడం ఎందుకంటే మొన్నాళ్ళు పెద్దలే లేచి మన కర్తవ్యాలను మనం చేస్తుంది కోసం పడుకోవాలి అప్పుడు ఈ పడుకోవడం ఏమవుతుంది ఈశ్వరారాధన కర్తవ్యనిష్ట సో ఇప్పుడు రాత్రి సెకండ్స్ సినిమాకి వెళ్ళాము రమ్మంటాడు రమ్మ రమ్మంటే దోస్తు వచ్చి రమ్మంటాడు రమ్మంటే వీడి అంటాడు అక్కడితే రేపు పొద్దున్నే నేను వెళ్ళాలి రాను దాని అర్థం ఏంటి వాడు కర్తవ్య నిష్ట గల విద్యార్థి వీడు అసలు చూషణ మాటే గుర్తు లేదనుకోండి చూషణ రేపటి సంగతి కదా ఇవ్వాలి ఎందుకు దాని గురించి చెలో అని బయలుదేరాలనుకోండి వాడు మనోడు పొద్దున చూసుకుంటే ఏమవుతాడు కాబట్టి నిద్రపోవడం కూడా ఈశ్వరారాహన నిద్ర వేస్తారు శౌచాధికం చేసుకుంటారు ఇప్పుడు శౌచాధికం ఉంటుంది ఇది కూడా ఎందుకని స్నానం చేసి దేనికంటే టు ప్రిపేర్ ది కన్సమ్ ఫర్ ఈశ్వరం అందుకోసం స్నానం నిష్ట ఆ విధంగా ఇక్కడ డ్రైవ్స్ కక్షణలు అయితే స్నానం చేసుకున్నదంటే అరే స్నానం చేసుకుని మనం ఏమో కర్తవ్యం దైవమాన్మికం ప్రతిరోజు చేసేటువంటి నిత్య పూజాధికము నిత్యకర్మ ఉంటుందో చేసుకోవాలి కాబట్టి స్నానం చేస్తాడు తర్వాత బ్రేక్ఫాస్ట్ ఎందుకు చేస్తాడు కర్తవ్యకర్మ ఉంటుంది అలాగే గృహంలో గృహిణి చేసి కర్తవ్య కర్మలు ఉంటాయి ప్రతి కర్తవ్య కర్మని ఈశ్వర ఈశ్వరార్పణ బుద్ధితో చేయనున్నారు సో ఇప్పుడు భర్తని దైవమని భావన చేశారనుకోండి భర్త ఎందు దైవత్వ బుద్ధి ఉన్నదనుకోండి ఉంటే అప్పుడు ఆ భర్త కోసం చేసే ప్రతి కర్మ ఏమవుతుంది ఈశ్వరారాధన అదే ఆయన దైవే ఆయన కనిపించినవి అలా అనుకూడదు భావే భావన తర్వాత ఇంకేముందండి రాయిని దైవంగా భావన చేసే అంత లెవెల్లో మీరు ఉన్నారు మనిషిని భావం చేయడానికి అభ్యంతరం మనిషి పూర్ణ ఆత్మస్వరూపం ఓతో హైసి కొత్తగా మీరు భావన చేయాల్సింది కూడా ఏమి భావన భావనలోనే ఉంది మీరు ఈ ప్రశ్న అడగకూడదు మీరు ఈ సలహా అవ్వాలని నన్ను అమెరికాలో అడిగారు అయితే ఇలాంటి ప్రశ్న మీద అడగద్దు అని చెప్పాను డోంట్ నో ద హ్యూమన్ సైకాలజీ ఇలా ఆస్థికంగా సిల్లీ క్వశ్చన్ మీకు హ్యూమన్ సైకాలజీ తెలుసుంటే ఆ ప్రశ్న మీద అడగదు ఏమి బ్రహ్మానుభూతిలో ఒక ఆర్తికలు అవుతుంది చదవండి నాది ధర్మంలోనే ఒక ఆర్తికలో ఉంటుంది ఎందుకు విస్తారంగా రాసి కాబట్టి దాని స్పిరిట్ మీకు తెలిసి అడుగుతున్నారు హ్యూమన్ సైకాలజీ తెలుసుంటే మీరు అడగరు మాకు తెలుసు ఆ హ్యూమన్ సైకాలజీ అంచేతనే మేము పురుషులకి సలహా చెప్పాం స్త్రీలకు చెప్తాం ఎందుకంటే వర్క్ చేయడం చెప్పాలి కానీ వర్క్ కాని తోట ఎందుకు వీడికి ఇంకో సలహా చెప్తారు వీడికి వెళ్ళి గురువుని దైవంగా భావం చేయమనం తల్లిదండ్రులు దైవంగా భావం చేయ చెప్పాలి వర్క్ కానీ వీడికి చెప్పు ఉపయోగం సో ఈశ్వరుణ్ణి రామకృష్ణ పరమంసలు అడిగారు ఈశ్వరుణ్ణి గోపికను భర్తగా భావన చేసి ఉపాసన చేశారు కదా అదేవిధంగా ఈశ్వరుణ్ణి భార్యగా భావన చేసి ఉపాసన చేయిస్తున్నాను అడిగారు నెవర్ డూ ఇట్ అని చెప్పారు ఆయన నీ ఉపాసన ఫెయిల్ అయిపోతుంది నువ్వు పదిత ఎందుకంటే ఇది వన్ డైరెక్షన్ ఇట్ వర్క్స్ ఇన్ అదర్ డైరెక్షన్ నీ తట్టం మీ ఫెయిల్ డెవెంట్ వర్క్ అందు గురించి చెప్పారు నువ్వు దాంట్లో సైకాలజీ ఇన్వాల్వ్ అయ్యింది అంతా ఉపాసన అంటే భావన తత్వంకే ఉండదు తత్వం తత్వం నిర్గుణం నిరాకారం కాబట్టి శగుణ సకాలంగా భావన చేసేప్పుడు దాంట్లో శివన్ సైకాలజీని కూడా మనం పిచ్చేసి తీసుకోవాల్సి ఉంది ఎనీవే కాబట్టి స్త్రీ భర్తను దైవంగా భావన చేసి కాఫీ ఇచ్చిందనుకోండి కాఫీ ఇచ్చిందంటే మీకు పొద్దున్నే కాఫీ ఇవ్వడం ఏదో నా పని నా ప్రారంభం ఇలా ఉందను ఇవ్వడానికి ఏదో అర్థమానం భావన ఓవరాల్ క్రిషన్ అలా ఉంటే ఈశ్వర ఆరాధన ఇది అవుతుంది కర్ణ ఆ విధంగా ఇప్పుడు పాఠం చెప్పేది ఉంది పాఠం చెప్తున్నామంటే వీళ్ళందరినీ మనం ఉద్ధరిస్తున్నామనో లేకపోతే మనం ఏమో కీర్తి ప్రతిష్టలు సంపాదించాలనో లేకపోతే కొంతమందికి ఇదో పిచ్చి ఏమిటి మేము వేదోద్ధరణ చేస్తాము లథాన్ని మేము ఉద్ధారం చేస్తాము వేదోద్ధరణ పరిషత్తు అంటే నేనున్నాను ఏమిటండి వేదాన్ని మనం ఉద్ధరించడం సాధికంగా ఎలా ఉందంటే దేవుణ్ణి ఉరేగిస్తా ఉన్నట్టుంది దేవుడిని ఉద్యోగించడం అంటే దేవుడి సంగతి ఊరొందకీ తలుపులు చేస్తాను దేవుడి గురించి ఊరంతా తలుపులు చేయడం ఏంటంటే ఆయన కీర్తి దేవుడి యొక్క కీర్తి ఆయనకి యశస్సు ఆరు గుణాల్లో ఒకటి యశస్సు దేవుడి గురించి నువ్వు పది మందికి చెప్తావా దేవుడి గురించి పది మందికి చెప్పడం ఏంటండి అనర్థం ఉన్న నీ కర్తవ్యాన్ని నువ్వు చేయంటే కాబట్టి ఉదేగింపు ఇది వీడి కర్తవ్యం అదొక ఉత్సవంలో భాగంగా కాబట్టి చేయటం కాబట్టి వేదాన్ని నేను ఉద్భరిస్తాను అంటే అది అహంకారం కాలేదు అది అలా అహంకారం అయిపోతుంది వేదాన్ని నేను ఉద్భరిస్తాను కాదు వేదం అధ్యయనం చేయటం నీ ధర్మమా యస్ డూ ఇట్ అధ్యయనం చేశాక అధ్యాపనం చేశాక చేయకుండానే అధ్యాపనం చేయడం కాదు ఇంత సమస్య కలుగుతో సమస్య ఇది విడిగి ఒకవేళ దుర్వేదం మీద ఆ సభలో ఋగ్వేద పండితు నేను కూడా ఉన్నా ఋగ్వేద పండితులు ఉన్నారు ఈ ఋగ్వ్వేదం మీద ఉపన్యాసం వాళ్ళందరూ పాపం మొట్టమొదట ఐదు నిమిషాలు ఋగ్వేదం మీద ఉపన్యాసం అనేప్పటికీ అంతగా అలా కూర్చుని వాళ్ళు తక్కువని ఇలాగ నైపు కూర్చున్నారు శ్రద్ధగా ఎందుకంటే పాప ఆయన మంత్రాలు చెప్తారో ఏం అర్థాలు చెప్తారో తెలుసుకుందాం మనం వదిలించిన ఋగ్వేదంలో ఏం రహస్యాలు ఏం చెప్తాడో తెలుసుకుందాం ఆయన మొదలుపెట్టారు ఒక్క ఋగ్వ్వేద మంత్రం మాట్లాడలేదు ఇంతవరకు పదిహేను నిమిషాలు అయింది ఇరవై నిమిషాలు అయింది ముప్పై నిమిషాలు అయింది ఒక్క మంత్రం చెప్పలేడు సో అదేదో జనరల్ గా చెప్తాడేదో సింధు తీరులో తెలిసిందంటాడు ఇదంటాడు అదంతా అది గెప్పించి ఒక్క మంత్రం చెప్పడం వీళ్ళు పది నిమిషాలు అయిపోయి వీళ్ళందరికీ పండితులందరికీ అవసరం ఒకళ్ళ మొక్కల్లో దృష్టి మనం చూస్తూ ఇచ్చారు ఎందుకంటే దే ఆర్ అట్రాక్టెడ్ నేమో బికాజ్ గెంటు నేను చూశాను గంటసేపు మన్యాసం నేను విన్నాను ఎందుకంటే స్టేజ్ మీద విన్నాను ఆయన ఒక్క మంత్రం కూడా చెప్పలేదు అగ్ని మీడే అనే మంత్రంతో ఋగ్వేదం ఆరంభం అవుతుంది ఏం చెప్పలేదు ఎందుకు చెప్పలేదంటే ఆయనకి తెలియదు కనుక చెప్పలేదు అక్క మీద విమర్శకుడే కానీ ఆయన అక్క లోపల విమర్శ ఆయనకి సో కాబట్టి సో వట్ మీన్ ఈజ్ అధ్యయనం చేస్తే అధ్యాపనం చేయటం నాకు కర్తవ్యమో నువ్వు అనుకుంటే ఇఫ్ యుయర్ ప్లేస్డ్ అనే సచే సిచువేషన్ యు సీ ఇట్ యు విజువలైజ్ టైస్ యువర్ డ్యూటీ దాని యూ డూ యువర్ డ్యూటీ యూ ఎండ్ ఆఫ్ డూయింగ్ యువర్ డ్యూటీ అని అల్టిమేట్గా శ్రీకృష్ణార్పణ వస్తూ ఓవర్ కాబట్టి ప్రతి వ్యక్తి కూడా తను చేయవలసినటువంటి కర్మలు ఈశ్వరారాధన బుద్ధితో చేయాలి ముఖ్యంగా డాక్టర్స్ వాళ్ళు ఉంటారు కొన్ని ప్రొఫెషన్స్ ఉన్నాయి ఆ ప్రొఫెషన్స్ లో ఇప్పుడు ఇప్పుడు రోడ్డు క్లీన్ చేసేవాడు ఉంటాడు పొద్దున్నే రోడ్డు క్లీన్ చేసేవాడు ఉంటాడు నువ్వు చేస్తున్న పని ఈశ్వరారాధనము వాళ్ళని చెప్పారనుకోండి అది వాడికి అండర్స్టాండ్ చేసుకోవడానికి చాలా నివేదన కావాల్సి ఉంటుంది టైమ్ it takes a lot of it takes a something to understand that nenu sushanam oka hospital ki vellanu ekkada us lo akada oka nurse oka nurse and cleaning arrangement chesi people unnaa nenu gavaninchinade ante ee advanced societies lo what is <laughs> worship anadiki epadaina kuda pavitramai deento takku epu undi He put a janitara nantara, cleaning of the chusiva nantara. He is respected as much as a professor. He, he doesn't feel shy. Sala dajjana nantara, professor level nantara. Akari K.C.Panayar tante clean work chest nantara. He is a very good person. Anyway, sa Narasanta, Narasanta sala thoroughly cleaning of the chest. Then I appreciated her. You keep the bathroom shatra very neat. It is, I am very impressed by your, by your service. And then, regularly the hospital gets built only one. Swamiji hospital on the sandar bhoala. And then appreciate and other sandar bhoala. And then, I would have said that, it is the Christ who uses these bhatagama sanjata. Not that we have to come up with it. The bhatagama used to see the patients not though, Christ uses this bhatagama sanjata. And then, Christ, patient room bathroom is used to and that is a reservation madam oka o silver velato untundi avaru bathroom clean chesapurudu now next person who is going to use this is Christ and that is a reservation and for that all the bathroom all clean minding is as she is well serving Christ not a silly patient so ఎంత ఎంత అద్భుతమైన విషయమో చూడండి నేను గాంధీ హాస్పిటల్ ఐదు నో సమ్ పీపుల్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ గవర్నమెంట్ ఐదు వేలు ఇస్తుంది జీతం ఇస్తుంది జీతం ఇస్తే క్లీనింగ్ అనే జాబ్కి జీతం వీళ్ళు ఆ ఉద్యోగంలో జాగ్రత్త కానీ హీ డైవెన్ వాంట ఎందుకో తెలుసున్న ఇట్ ఈస్ బిలో హీస్ డిగ్నిటీ డైవెన్ వాంట బిలో హీస్ డిగ్నిటీ అయితే హీషు రిజైట్ రిజైడ్ హీ గేట్స్ ఆల్ ది బెనిఫిట్స్ ఆఫ్ గవర్నమెంట్ సర్వీస్ స్టేట్ గవర్నమెంట్ సర్వీస్ దేపా పదివేలు జీతం తీసుకుని వీడేం చేస్తాడంటే ఇక్కడ మీకు ఇంకో మూడు వేలకి ఇంకో లేడీని అపాయింట్మెంట్ వేస్తాడు వీడు అపాయింట్మెంట్ ఇస్తాడు ఎవరికి వీడు వెళ్ళి క్లీన్ చేసి రావాలి ఆవిడికేమీ సంబంధం లేదు హాస్పిటల్ తోటి షీఈ్ నాట్ ఎన్ హాస్పిటల్ ఎంప్లాయీ ఆవిడ వెళ్ళి క్లీన్ చేసి వస్తుంది వీడు ఏం చేస్తాడంటే ఒకసారి విజిట్ వేసి వస్తాడు ఓ ఫైవ్ మినిట్స్ విజిట్ క్లీన్ చేసిందా లేదా చూసుకుంటాడు ఎందుకు చూసుకుంటాడు అది కూడా ఏమో మీద ప్రేమ కాదు వీడు మూడు వేలు ఇవ్వాలి ఊరికే ఇచ్చేస్తున్నానేమో అని వీడికి బెంగా అందు గురించి చూసుకుని ఆవిడ చక్కగా చేస్తుందని కన్ఫర్మ్ చేస్తున్న తర్వాత ఆ నెల అయితే వాళ్ళు మూడు వేలు ఇస్తారు ఆవిడకి ఇంతకంటే మరో ఉద్యోగం దొరకతే ఆవిడ ఉంటాడు వీడు ఏడు వేలు వీడి మిగిలిన టైం వీడు బిజినెస్ చేస్తూ ఉంటాడు బిజినెస్ లో దాదాపు చేస్తూ ఉంటాడు స్ట్రైక్ నోటీసినప్పుడు మళ్ళీ తయారు వీడు స్ట్రైక్ చేసినప్పుడు వీడు అక్కడ తయారు జీతం ముచ్చుకుంటూ మీకు అన్నింటికి ఇది విశ్వం ఏమైపోయింది ఈ నేషన్ ఎలా పైకి వస్తుంది కర్మ ఎడల అంతటి అనాదర భావం వచ్చేస్తే ఇంక ఇంక పైకలా వస్తుంది ప్రతి వాడు కూడా అది డిస్సాటిస్ఫైడే వాడి జాబ్ మీద వాడు నువ్వు ఇంకా కర్మను నువ్వేమో ఈశ్వరార్పణ బుద్ధితో కర్మను చేసినట్టేమైంది అసలు కర్మ ఎడ మనకుండే దృష్టికోణం అంతా కలుషితమైన దృష్టికోణం దాన్ని పూర్తిగా క్షారణ చేసేయాలి చేస్తున్న కర్మ ఈశ్వరార్పణ బుద్ధితో చేయటం నేర్చుకోవాలి ఈశ్వర అనే పదాన్ని జీవితంలోకి బాగా బలంగా తీసుకురావాలి ఇప్పుడు ఈశ్వర అనే పదం జీవితంలోకి రావాలంటే వీడిని ఫిజికల్ గా తీసుకెళ్లి దేవాలయంలో పెడితే కాని రాడు వీడికి ఈశ్వర అనే ఆ దేవాలయం గర్భగుడి ముందు వారి ఇంకా తప్పనిసరి అయ్యే ఆ దేవుడికి చూసినప్పుడు ఈశ్వర అంటాడు అంతే అంతకు క్షణం ముందు లేదు మళ్ళీ ఆ తర్వాత క్షణం తర్వాత లేదు ఆ క్షణంలోనే వీడు ఈశ్వర భావన వీడి మనస్సులోకి రావాలంటే వీడు తిరుపతి వెళ్ళాలి నిలబడాలి అక్కడ నిలబడితే అప్పుడు ఈశ్వర అనే భావన వస్తుంది అంతవరకు వీటికి సంసార భావన వాట్ కైండ్ ఆఫ్ వాట్ కైండ్ ఆఫ్ డివోషన్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఎ ట్రాలిస్టీ మీరు గాలి మీరు నిప్పు ఆకాశం అన్నీ ఈశ్వరుడే సర్వము సర్వ ప్రాణులలో ఈశ్వరుడు ఆత్మ చైతన్య రూపంగా ఉన్నాడు సో ఒక సర్వం ముందు ఈశ్వరుణ్ణి దర్శించాలి ఒక బిత్తగాడిలో ఈశ్వరుని దర్శించాలి వాడికి ఒక పవల ఇస్తున్నారనుకోండి ఈశ్వరాత్మణ బుద్ధితో ఇవ్వాల్సి ఉంటుంది ఒక చిన్న సేవ ఎవరికైనా చేస్తే ఈశ్వరాత్మణ బుద్ధితో చేయాలి మీ కర్తవ్యాన్ని సందర్భంలో ఈశ్వరాత్మణ బుద్ధితో చేయాలి సమాజ సేవ సమాజ రూప పరమేశ్వరుడికి సేవ చేస్తున్నాము ఈశ్వరుని అనేక రూపాల్లో చూడొచ్చు ఈ ఈ మాట మీరు డాక్టర్ కి చెప్పారనుకోండి ఇక మెడిలీ పికిట ఎందుకంటే వాడు చేసే ప్రొఫెషన్ ఎగరవాడి నొప్పి తగ్గించటం లాంటి ప్రొఫెషన్ ఇది కాబట్టి ఆ ప్రొఫెషన్ లో మీకు ఒక పవిత్రత తక్కువ మన ఈజీగా అవగాహనకు వస్తుంది బట్ ది ఫ్యాక్ట్ ఈజ్ ఆల్ ప్రొఫెషన్ సరీ వెల్ వీ ప్రొవైడెడ్ ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే అలా కాకుండా కేవలము స్వార్థ బుద్ధితో చేస్తే డాక్టర్ని కూడా సాక్ష వైద్యనారాయణోహరి అనాల్సిన డాక్టర్ని కూడా వీడు అయోగ్యుడు సందర్భం వీడు డబ్బు కోసం మోసం చేస్తున్నాడు రా అవసరమైనవి అనవసరమైనవి సర్జరీలు చేస్తున్నాడు సర్జరీ చేసి పేషెంట్ పారతి లేత కప్పతాడు మళ్ళీ పట్టించుకోడు డబ్బే ముఖ్యం అని డాక్టర్ మీద ఒక నింద వేయాల్సి వస్తుంది ఏ డాక్టర్ని పేషెంట్ వైద్య నారాయణ వారికి ఏని చేతులు ఎత్తి ఆ డాక్టర్ మీద నింద వేసే పరిస్థితి మీకు సమాజంలో వచ్చింది అంటే వాడి వారి జీవితం ఇంక ఎంత వ్యర్థం కాబట్టి ఈశ్వరారాధన కొరకే ధర్మల్ని చెయ్యాలి యోగందంటే అర్థం సో వన్ హ్యాస్ టు గ్రో ఇన్ దట్ డైరెక్షన్ సో స్లో ప్రాసెస్ ఇది కాబట్టి చిన్న చిన్న వాటిల్లో కూడా ఈశ్వరుణ్ణి తీసుకురావాలి అంటే ముందు పెద్ద వాటిల్లోకి ఈశ్వరుణ్ణి తీసుకొస్తే మీరు ఆఫీస్ లో ఉద్యోగం చేస్తున్నారనుకోండి సమాజ రూపీ పరమేశ్వరుణ్ణి మనం సేవ చేస్తున్నాము అంతే కదండి మీరు ఏ ఏ ఉద్యోగం చేసినా సమాజ రూపంగా ఉండే పరమేశ్వరుణ్ణి మీరు సేవ చేస్తున్నట్టే కదా కాబట్టి ఆ విధంగా ఆ వర్క్ని ఆ విధంగా చూడడం అలవాటు చేసుకోవాలి రోజుకి ఎనిమిది పది గంటల ఆఫీస్లో ఉన్నప్పుడు ఆ ఆఫీస్ మీద ఈశ్వర బుద్ధి లేకపోతే ఇంకా వీడికి వర్క్ మీద ప్రేమే ఉంటుంది కేవలం జీతం కోసమే ఉంటున్నాను రా సో దీనంగా వెళ్ళటం ఉత్సాహంగా రావటం బయటికి అలాగే ఉంటే అది ఎంతో దురదృష్టకరమైన విషయం కాబట్టి ది పాయింట్ ఈజ్ అట్ ఎవ్రీ స్టేజ్ ఈశ్వరుణ్ణి ప్రవేశపరచడానికి అవకాశం ఉన్నది ఇంట్లో పిల్లలకి భర్తకి సేవ చేసేప్పుడు అవకాశం ఉంది ఇతగారికి అంత పెద్ద అవకాశం లేదు అందుకోసం అతని ఎన్టీఆర్ లో పూజాధిక్యం చేసుకోవచ్చు తర్వాత తల్లిదండ్రులను సేవ చేసేప్పుడు ఈశ్వరార్పణ బుద్ధితో సేవ చేయవచ్చు గురువుకి శుశ్రూష చేసేప్పుడు ఈశ్వరార్పణ బుద్ధి ఎలాగో హైహి సమాజ రూపీ పరమేశ్వరుని నేను సేవిస్తున్నాను ఉద్యోగం చేసి అనే విధంగా సేవ చేయవచ్చు ఇప్పుడు కొంతమంది ఏమని చెప్పారంటే ఒక ఆయన చెప్పారు ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ కి మళ్లీ సమానమైన అధికారము సమానమైన శక్తి తీసుకురాగలిగినటువంటి ఒక పరిణామం ఒక మార్పును తీసుకొచ్చే సామర్థ్యం ఉన్న ఉద్యోగం ఇంకొకటి దాంతో ఎక్కువ అయిన ఉద్యోగం జిల్లా కలెక్టర్ అని చెప్పి డిస్టిక్ట్ కలెక్టర్ మన డిస్టిక్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు డిస్టిక్ట్ కలెక్టర్ అతనికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తర్వాత మళ్లీ వీడే అంత సామర్థ్యం ఇంకెవరించలేదు మధ్యలో మినిస్టర్స్ కేవలం సెక్రటరీల మీద ఆధారపడి బతుకుతూ ఉంటాడు ఈ కలెక్టర్ ఉన్నాడంటే ఆ డిస్టిక్ట్ లో వాడు వారి కింగ్ వారి మాట హీఈస్ ది హీస్ దిగల్ లీగల్ అథారిటీ మెజిస్టీరియల్ అథారిటీ ఉంటుంది రెవెన్యూ అథారిటీ ఉంటుంది అన్ని అథారిటీస్ లో అతనిలో అంటే అతను ఆ డిస్టిక్ లో ఒక మంచి కార్యాన్ని చేయాలనుకుంటే అతను చక్కటి పరివర్తనని తీసుకురాగలుగుతాడు ఎంతో ఎన్నో కుటుంబాలకు సేవ చేయగలుగుతాడు అతను కనుక ఆ విధంగా సేవ చేస్తే ఆ డిస్టిక్ లో ఉండే ప్రజలందరూ కూడా అతన్ని వేణోళ్లా కొనియడట సపోజ్ ఆ పొజిషన్ లో ఉన్నవాడు ఇది నేను సమాజ రూపే పరమేశ్వరున్ని ఆరాధిస్తున్నాను అనే భావన వాళ్లే ఉందనుకోండి అయ్యి వాళ్ళకి వాళ్ళకి గీత పాఠం తెప్పించా నారాడు కోటిగా నేను పెట్టి పాఠం తెప్పించాను తెప్పిస్తే వాడు బాగుపడతాం వాళ్ళకేమో అసలు మహాత్ముల్ని దగ్గరికి రానివారు మహాత్ములు అంటే వీళ్ళు పూజలు పురస్కారాలు చేసుకుంటారు వీళ్ళు మూపుకుంది వాళ్ళేం తెలియదు వాళ్ళకి ఏం తెలుసు మహాత్ముల గురించి మహాత్ములతో ఉన్నంత లోక జ్ఞానము వాళ్ళకు ఉన్న అనుభవం వీళ్ళకి ఎవరికి లేదు మహాత్ముల్ని పెట్టి పాఠం చెప్పించాలి వీళ్ళకి తెలుసున్న మహాత్ములు వాళ్ళు ఏ పాఠం చెప్పరు వాళ్ళకి దొందు దొందే వీళ్ళకి తెలిసిన వాళ్ళు వాళ్ళు సరైన మహాత్ముల్ని పట్టుకోవాలి పట్టుకుని చెప్పించాలి చెప్పిస్తే వాళ్ళ కర్మయోగ భావన నిర్మాణం అవుతుంది నిర్మాణం అయితే దానివల్ల ఎన్నెన్నో ప్రయోజనాలు కలుగుతాయి సమాజాన్ని కాబట్టి ఈశ్వరార్పణ బుద్ధి సో జీవితంలోకి ఈశ్వరుణ్ణి ప్రతి అంశంలోకి తీసుకురావాలి మన మన యొక్క సంస్కృతి అలా అలా ఉంది మరి నిజానికి సో తండ్రి అతి మాతృదేవోభవ ఇప్పుడు దేవుడు కోసం వెతుకుతూ ఉంటాడు అసలు ప్యారాడైజ్ లో ఉంటాడు అంటే దేవుడు ప్యారాడైజ్ నువ్వు ఎప్పుడు వెళ్ళావు నువ్వు ఎప్పుడు చూసావు దేవుణ్ణి మాతృ దేవోపవ ఎదుర్కొండగా మీ అమ్మగారు ఉన్నారు దేవుడు అని దేవుడిగా భావించి ఇతరు అప్పుడప్పుడు కనీసం అతిథి దేవోభవ ఇంటికి వచ్చిన అతిథిని దైవంగా భావన చేసి చక్కగా సేవ చేయి ఏదైనా ఆఫర్ అయ్యి ఆఫర్ సంథింగ్ సో ఆ విధంగా ఇటువంటి భావం ఎప్పుడైతే వీడి ఆచార్య దేవోభవ సో ఈ విధంగా అక్కడ సమాజం పరమేశ్వరుని యొక్క స్వరూపం అని ఈ విధంగా ఆ డిఫరెంట్ పాయింట్స్ లో ఈశ్వరుణ్ణి దర్శించటం అలవాటు చేసుకుంటే ఈశ్వరారాధన రూపంగా కర్మను చేయటం అంత కఠినమైన పని ఏంటారు అలా చేస్తే దాని పేరు యోగ సహాయం యోగమునందు కర్మను చెయ్యి అదే అండి యోగమనే అనే సింహాసనం మీద ఉండి కర్మలు చెయ్యి ఇప్పుడు నేను చెప్పాను కలెక్టర్ ఎగ్జాంపుల్ కొంతమంది కలెక్టర్లు చాలా మంచి వర్క్ చేసి గొప్ప పేరు ప్రతిక్షను సంపాదించి సమాజానికి ఎంతో కళ్యాణం చేశారు జయప్రకాష్ నారాయణ అని ఒక కలెక్టర్ పేరు అలా చెప్తూ ఉంటారు ఆయన లోక చట్టాల్లో ఉన్నారు ఇప్పుడు ఆయన ఒకప్పుడు ఆయన కలెక్టర్గా ఉండేవాడిని ఆయన ఆ సమాజానికి సేవ చేసేవాడిని చెప్తాను సో దానికి గ్రేకస్సు వచ్చి కాబట్టి సో కేవలం ఈశ్వరారాధన అర్థం తర్వాత ఈశ్వరారాధన చేసేప్పుడు కూడా సరే అయితే నేను ఈ ఈ పని చేశాను కదా ఈ సమాజ సమాజానికి ఈ పని ఈ కర్తవ్యకర్మ చేసి ఇది ఈశ్వరుణ్ణ ఆరాధించాను ఇప్పుడు నాకు ఇంకా మరి ఫలం చేస్తుందా అలా చేయకూడదు ఆ ఫలకృష్ణ ఉండరాదు ఆ ఈశ్వరారాధన చేసిన సందర్భంలో కూడా ఫలకృష్ణ పెట్టుకోకూడదు అది అంటున్నారు ఆయన శంకరు తప్పి ఈశ్వరో మే తుష్యూ ఇది సంగ फलतृश्नाशून क्रीय कर्मणी सत्शुद्वारा ज्ञानप्रातिलक्षणा सिद्धि कब्वराराधन बुद्धि तो कर्मल चे